మీకు చెప్పాను కదా తాగుబోతు కథని అంతే మనం కూడా ఒక రకంగా తాగుబోతులమే ఏమిటి మన తాగు మన మన మనకి మనకి ఆ మాదకత్వాన్ని నిషాయించినటువంటి పదార్థం ఏమిటంటే సంసారములందలు వ్యామోహమే మన నిషాద్రవ్యం కాబట్టి మీరు మీ దైవత్వాన్ని తెలుసుకోవాలి మీకు మీ స్వరూపము దైవత్వము డివినిటీ అని మీకు లోకల్లో చెప్పరు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి మీ స్వరూపం దైవత్వం అని చెప్తారా వాళ్ళు ఏడు టికెట్ ఎక్కడైనా అడుగుతారు మాల్కి వెళ్తే డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా అడుగుతాడు తప్ప మీ స్వరూపం దైవత్వం అని వాడేమీ చెప్పడం పోతే దేవాలయానికి వెళ్తే చెప్తారా దేవాలయానికి వెళ్తే చెప్తారా చెప్పు చెప్పు పాపోహం వీడు పాపోహం పాపకర్మాహం పాపకర్మాహం పాపాత్మ పాపాత్మ దట్ ఈజ్ వాటి చేస్తే దట్ ఈజ్ వాటి చేస్తే ఉపాసకుడి దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు నువ్వు అయోగ్యుడివి నా దగ్గరికి వచ్చావు నిన్ను నేను తీర్చిదిద్దుతాను అని చెప్తాడు ఓకే తీర్చిదిద్దండి తప్పే ఉండి మంత్రం ఇచ్చి ఈ మంత్రాన్ని పదహారు లక్షలు జపం చేయాలంటాడు పదహారు లక్షలు జపం చేయండి అంటే దాని అర్థం ఏంటో తెలిసినా ఓ పెద్ద బండరాయి ఒకటిచ్చి ఓ సుట్టించి దీన్ని ఈ సైజు ముక్కల కింద అర్థం కానీ ఎప్పటికైనా కొడుతూ ఉండి కొడుతూ ఉంటే అవుతుంటాయా ఇవన్నీ వ్యర్థమైనా చూడయా నువ్వు దేహాభిమానాన్ని విడవకపోతే ఇవన్నీ కూడా అల్పమైన ఫలాన్నే ఇస్తాయి మీకు సంసార బంధంలోనే ఉంటాం ఏదో పుణ్యం వస్తుంది డబ్బు సంపాదించారనుకోండి ఏదో కొంత ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు పుణ్యం సంపాదిస్తే దాంట్లో ఎంజాయ్ చేస్తారు మళ్ళీ బ్యాక్ బ్యాక్ టు స్క్వేర్ వన్ నివర్త బ్యాక్ టు స్క్వేర్ వన్ ఎప్పటికప్పుడు బ్యాక్ టు స్క్వేర్ వన్ అమెరికాలో ఏం చేస్తారో తెలుసుకోండి ఉద్యోగస్తులు అంటే మరి అప్పటికల్ సొసైటీని నేను చాలా దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నాను చాలా కష్టపడి పనిచేస్తాను ఇకలా కాదు ఈ వర్క్ మెరీ హార్ ఫైవ్ డేస్ చాలా కష్టపడి పనిచేస్తారు వీక్ ఆఫ్టర్ వీక్ మంత్ ఆఫ్టర్ మంత్ చాలా కష్టపడి పనిచేస్తారు పనిచేస్తే జీతాలు ఇస్తారు ప్రతీ కొంత సొమ్ము దాచిపెడతారు ఎందుకంటే హాలీడేస్ కోసం హాలిడేస్ అని డిసెంబరు నెలా కానీ ప్రారంభమవుతాయి ట్వంటీ ఫోర్త్ ప్రారంభమవుతాయి సెకండ్ దాకా డ్యూటీకి రానక్కర్లేదు వీళ్ళందరూ ట్వంటీ ఫోర్త్ విమానాలు ఎక్కి క్రూస్కో దేనికోపోతారు క్రూజ్కో లాస్ట్ వ్యాగస్కో ఎక్కడికో వెళ్ళిపోతారు ఈ పోగేసిన నెల ప్రతి నెల కొంత డబ్బు పక్కన పెట్టారు చూడండి ఇదంతా వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు మళ్ళీ సెకండ్ అయ్యేప్పటికే అలసి సోలసి మళ్ళీ పొద్దున్నే అలసిపోయే వస్తారు డ్యూటీకి మనం పుణ్యాన్ని కర్మ చేసి పుణ్యం చేసి ఆ పుణ్యాన్ని సొంతానికి వెళ్ళడం అలా ఉంటుంది ఇది అర్థమైన దాని సంగతి కాబట్టి మీరు యూ వాంట్ టు కంటిన్యూ విత్ దట్ యు ఆర్ వెల్కమ్ బట్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు గివ్ అప్ ద బాడీ కాన్షియస్నెస్ దిస్ మూమెంట్ యూ డిస్కవర్ యువర్ డివినిటీ నవండ్ హియర్ కీప్ దట్ ఎస్ ఏ గోల్ అది గోల్ కింద పెట్టుకోవాలి డిస్కవర్ మై డివింటిటీ మనుష స్థాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి ఎద్దు ఎద్దుకు ముక్కుతాడు వేసి మెడ మీద కాడి పెట్టి బండి నిండా జనాన్ని కూర్చోబెట్టి లేకపోతే లోడ్ వేస్తే ఆ మన ఆ ఎద్దు ఏం వీడు కూడా మనస్సు ఐదు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు దేహం కూడా ఉంటుంది వాటితోటి మన షష్ఠాన్ని అంటున్నారుగా జ్ఞానేంద్రియంతో సరిపెట్టాలి మన షష్ఠాన్ని అంటే మీరు ఇంకా కర్మేంద్రియాలు అన్నీ పట్టుకుని నెంబర్ చూసుకోవాలి కాబట్టి మనస్సు జ్ఞానేంద్రిలు సరిపడుతున్నాయి ఇంకా కర్మేంద్రియములు దేహము జ్ఞానేంద్రియాల్లో అంతర్గతం అవుతాయి మనస్సులో ఈ బండ ఈ బండ దేహేంద్రియ మనస్సంఘాతం అనే బండ ఎద్దు భుజం మీద వేసినట్టుగా మనం భుజం మీద వేసుకుని ఇది నేను ప్రకృతి స్థాని ఇది వీడు కాదు ఇవ ఈ దేహేంద్రియ మనస్తంఘాకము ప్రకృతిలో భాగము క్షేత్రమది అదే క్షేత్రజ్ఞతత్వం కాదే కాదు ప్రకృతిలో ఉంటాయి దేహమేంద్రియములు మనస్సు ప్రకృతిలో ఉంటాయంటే ఏమిటో చెప్పంటారా గుండెకాయ ఉందనుకోండి గుండెకాయ మీద ప్రకృతిదా ప్రకృతిది అది ప్రకృతి నియమాల ప్రకారం పనిచేస్తుంది తప్ప మీరు చెప్పినట్టు ఎన్నడూ వినడు నా గుండెకాయ అన్నప్పుడు నేను చెప్పినట్టు వినాలి కదా నువ్వు సరిగ్గా కొట్టుకుంటూ ఉండు ఊరికే ఇటు వేషాలు వేయకు అలా ప్రెషర్ పెంచకు వన్ దగ్గర ఉండి కొట్టుకోవాలి నువ్వు ఊరిగా బై ఎనభై ఎందుకు నోరు చూస్తున్న సరిగ్గా ఉండు అని మీరు చెప్తే వింటున్నది మరి నా గుండికాయని ఎలా అంటారు ప్రకృతి నియమాల ప్రకారం అది కొట్టుకుంటుంది మనస్సు ఈ మరుక్షణంలో మీ మనస్సులో రాబోయే సంకల్పలతో మీరు చెప్పగలరా చెప్పలేదు మరి నా మనస్సు అని ఎందుకంటారు ది ఎంటైర్ సైకాలజీ అండ్ ఫిజియాలజీ ఈజ్ అన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ నేచర్ చుట్టూ ఉండే ప్రకృతికి తగ్గట్టుగా దేహము పుట్టి పెరిగి గిట్టుతుంది చుట్టూ ఉండే సమాజము ప్రకృతికి తగ్గట్టుగా మనస్సు పుట్టి పెరిగి గిట్టుతుంది ఇంద్రియములు కూడా అంతే కాబట్టి ఇవన్నీ ప్రకృతిలో భాగం వీటిని నెత్తిమీద వేసుకునే నెత్తిమీద వేసుకోవడం అంటే బండి బండి కాడి నడ మీద పెట్టినట్టుగా ఇవన్నీ నేనే అనే తాదాత్మ్యము అంటే అది పుట్టినప్పుడు నేను పుట్టాను అది పోతే నేను పోతాను అది సుఖైతే నేను సుఖిని అది దుఃఖైతే నేను దుఃఖిని బండి వర్షం వస్తుందనుకోండి బండి తొలివాడు ఏం చేస్తాడో తెలిసిన బండిని రోడ్డు మధ్యలో ఆపేసి వీడొచ్చి అక్కడ తొడిగా ఉన్నదోటో కూర్చుంటాయి ఏమైనా ఇక్కడ కూర్చున్నామంటే వర్షం వస్తుందనుకోండి మరి ఎద్దులు వాళ్ళ నిలబడి ఉంటాయి వర్షం చూశారా ఎప్పుడైనా వాళ్ళ నిలబడి వర్షం కూర్చూ ఉంటుంది అవి కూడా ఎక్కడికైనా పక్కకి వర్షం లేని చోటకు వెళ్ళొచ్చు కదా వెళ్ళొచ్చు కానీ మరి బండి ఉంది బుధాల మీద అది ఈ చోటు కదలదు ఆ బండితో పాటు వెళ్ళాలి ఎద్దులలో నిలబడి ఉంటాయి వర్షం తగ్గగానే వీడొచ్చి మళ్ళీ ఆ బండిలో కూర్చుని చల్చాలని నడుస్తూ ఉంటాయి జీవుడు అలా ఉంటాడు కరసతి కరషతి అంటే లాగుచున్నాడు నాకు తోచిన భావాలు నేను చెప్పాను భాష్యకారులు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఆయన సరి చేస్తారు ఓకే ఇకొచ్చి అంశ అనగానేమి అంశంటే ఏమిటి దాన్ని శంకర్లు బాగా వివరిస్తారు సో అంశంటే ఇప్పుడు ఆఫీసర్ అవుతాడు వీడు సహజంగా ఫ్యామిలీ మ్యాన్ ఆఫీసర్ అవుతాడు ఆఫీసులో ఉంటే తన నెత్తి మీద ఒక ఉపాధిని వేసుకుంటాడు ఆ ఉపాధి కల్పితమైన ఉపాధి అదే సహజమైన ఉపాధి అని కాదు అలాగే ఈ అంశత్వం కూడా కల్పితం అవుతుంది అంటే మీరు ఒక ఉపాధిని నెత్తి మీద వేసుకుంటే పరమేశ్వరునించి వీడిపోయిన ఒక మొక్కలాగా భాసిస్తారు ఉపాధిని తీసేస్తే పరమేశ్వరునితో మీ ఐక్యము సహజ సిద్ధమైన ఐక్యము మీతో అనుభవానికి వస్తుంది కాబట్టి కల్పితమైన ఉపాధి దృష్ట్యా అంశ అంశి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి అంశ అంటే పరమేశ్వరుడు ఒక పండు లాంటివాడు ఓ మొక్క కట్ చేసి పక్కన పెడితే జీవుడు అని అలా చెప్పారనుకోండి అప్పుడేమవుతుంది పరమేశ్వరుడు ద్రవ్యం అవుతాడు పరిచ్ఛిన్నం అవుతాడు ఈ జీవుడిని కట్ చేసి పక్కన పెట్టేటప్పటికి ఆయనకి గాయం అవుతుంది పరమేశ్వరుడికి గాయం తగులుతుంది ఆయనలో సొత్త కనపడుతూ ఉంటుంది ఎందుకంటే ఓ జీవుని లాగి పక్కన పెట్టాను కదా ఆ రకంగా మొత్తం అందరి జీవుని లాగి పక్కన పెడితే ఇంకా ఆయన అసలు మిగలకుండా ఖర్చు అయిపోతుంది కాబట్టి అంశం అంటే అలాంటి తల్లకి అర్థం చెప్పకూడదు అంశంటే ఎలా చెప్పాలో శంకరులు మనకి వివరిస్తారు సో మొత్తం మీద శ్లోకంలో ఉండే అంశాలు చాలా మంచి మంచి విషయాలు దీంట్లో ఉన్నాయి దాన్ని అంతనే మనం చూద్దాము వీడు జీవభూత జీవుడు అయిపోయినాడు జీవుడు ఎందుకు అయిపోయినాడు యథార్థంగా అయిపోడు అజ్ఞానం చేత దేహేంద్రియ మనస్సంఘాతంతో సాధాత్మ్యం వలన అయ్యాడు తప్ప యథార్థంగా జీవుడు యథార్థంగా వీడు స్వరూపము సనాతన పరమాత్మయే ఓకే మంచిది నేనెప్పుడో పది పదిహేనేళ్ల క్రితం పాఠం జరిగినప్పుడు రెండు నువ్వుని స్కిబుల్ సమ్ నోట్స్ ఎప్పుడో పాఠం జరిగిన భాష అప్పుడు ఏం రాశావా ఏం చెప్పారా అని ఇదేదో పెద్ద ఘనకార్యం అనుకోకండి మమ ఏమ పరమాత్మన అంశ వీడి జీవుడు నా యొక్క పరమాత్మను నా యొక్క అంశ అంశంటే ఏమిటండి భాగ అవయవ ఏకదేశ అనర్థాంతరం అవునా అనర్థాంతరం అంటే మరి ఒక అనర్థం అని కాదు అర్థాంతరం నా అని అన్య అనర్థ అని అన్య అనర్థాంతరం అంటే మరి యొక్క ఆ ఆపద నో మరి ఏమిటి అర్థాంతరం నా అంటే వేరే అర్థము కాదు అంటే పర్యాయ పదములు అనర్థాంతరం అంటే పర్యాయ పదములు అనర్థం అంతే తప్ప మరో కష్టం వచ్చి పడింది అని మాత్రం కాదు తెలిసిందండి ఏమిట ఏమిటవి పర్యాయ పదములు ఏమిటి అంశ భాగ అవయవ ఏకదేశాలుగు కూడా పర్యాయ పదములే ఒక ముక్క భాగము ఒక అవయవము దేవుడికి జీవుడు అవయవము దేవుడిలో జీవుడు భాగము దేవుడి యొక్క ఒక ఒక అంశ ఒక పరిచ్ఛిన్నము ఒక పరిచ్ఛిన్నమైన అంశము అంటే అంశ అనే మాట మళ్ళీ వచ్చింది ఏకదేశ అంటే అర్థం ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ ఉన్న ఆకాశము ఆ మహాకాశము యొక్క ఏకదేశము ఏకదేశము అంటే అలాగే ఒక పార్ట్ కాబట్టి ఇవన్నీ కూడా పర్యాయ పదములు జీవలోకే జీవానాంలోకే సంసారే ఎక్కడ మీరు పరమాత్మ నుండి విడిపోయి జీవుడుగా చలావణి అయ్యేది ఎక్కడ సంసారంలో జీవలోకంలో మీరు జీవలోకం నుంచి మళ్ళీ మీరు పరమాత్మలో కలిసిపోతే మిమ్మల్ని ఎవరో అడ్డుపెట్టడం ఎవరో అడ్డుపెట్టడం ఇప్పుడు వీడు ఉద్యోగానికి వెళ్ళాడు ఉద్యోగంలో వాడు ఏదో డ్రెస్సులు వేసుకుని ఈ డ్రెస్సులు వేసుకుని చేయాలన్నారు నాకు ఆ డ్రెస్ నచ్చలేదు నేను ఆ డ్రెస్సు వేసుకోను అన్నాడు అనుకోండి అప్పుడు ఏమంటారు పంపింగ్ చేస్తారు నువ్వు డ్రెస్సులు వేసుకో పంపింగ్ చేస్తారు వాడు నాకు పద్ద్యోగం అని అనుకోండి ఆ డ్రెస్సులు వేసుకోను అలాగే మీరు జీవలోకంలో నేను పరిచ్ఛిన్నమైన జీవుడను ఈ దేహేంద్రియమన సంఘాతమునే నేను అని మీరు ఆ డ్రెస్ మీద వేసుకుంటే జీవలోకంలో జీవుడై కూర్చుంటారు నాకు ఆ డ్రస్ వద్దు అది నాకు సంబంధించిన డ్రెస్సు కాదు అని మీరు విడుదలపెట్టేశారనుకోండి యు ఆర్ ఫ్రీ ఫ్రీ అంటే ఫ్రీడమ్ వాట్ ఈజ్ ఫ్రీడమ్ యు ఆర్ వన్ విత్ ది హోల్ ఆ పరమాత్మతోటి ఏకమై ఉంటారు రమణ మహర్షి బాగా చెప్పేవాడు వడ్ల గింజయే బియ్యపుజ పై ఆ ఊక తీసేస్తే బియ్యపు గింజ ఊక అచ్చిపెడితే వడ్ల జీవుడే శివుడు జీవుడికి పైనన్న ఆ ఫోటో ఏమిటది దేహేంద్రియ యొక్క అభిమానం అస్పృహ కాన్షియస్నెస్ మీరు ఎలా ఉంటారు ఐ ఆమ్ ది బాడీ అనే కాన్షియస్నెస్లో ఉంటారు అది యువర్ కాన్షియస్నెస్ అది ఆయా సందర్భాల్లో ఉంటుంది ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు వాడి కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది బ్యాట్ పట్టుకుని ఆ బంతి కొట్టాలి కాన్షియస్ ఫుల్ కాన్షియస్నెస్ అలా ఉంటుంది కాబట్టి మీ కాన్షియస్నెస్ ఎలా ఉందో మీరు చూసుకోవాలి మీ కాన్షియస్నెస్ ఎలా ఉంది ఇప్పుడు కార్డియాలజీ ఓ ఫైల్ పట్టుకుని కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి బయట కూర్చే బయట టేబుల్స్ వేస్తారు చెక్క బెంచీలు పడేస్తారు దాని మీద పడున్నారని కూర్చుని ఉన్నప్పుడు కొన్ని ఫైల్ పట్టుకుని వాడు వస్తాడు సార్ సార్ నా నెంబర్ వచ్చిందా అని వాడిని అడుగుతారు అప్పుడు మీ కాన్షియస్నెస్ ఏమిటి బాడీ కాన్షియస్నెస్ బాడీ కాన్షియస్నెస్సే కాదు రోగిష్టి వాడను మేము అని రోగా కాన్షియస్నెస్ కాదు రోగి కాన్షియస్నెస్ ఐమ్ ది రోగి అనే కాన్షియస్ అలా ఉండకూడదు అలా ఉండకూడదు కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళడం తప్పు కాదు నీకు ఏదైనా సమస్య వస్తే వెళ్ళాలి కానీ ఎలా వెళ్ళాలి దీని సమస్య తప్ప నా సమస్య కాదు అనే కాన్షియస్నెస్లో వెళ్ళారు ఆ మాట వాళ్ళకి చెప్పక్కర్లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు కంగారు పడతారు వీడు ఎవడో సైకియాట్రీ వార్డుకి వెళ్ళాల్సిన వాడు కార్డియాలజీ వార్డుకి వచ్చాడని వాళ్ళు కంగారు పడతారు కాబట్టి వాళ్ళు సైకియాట్రీ వార్డు అక్కడ ఉండాలి అని చెప్తారు అలాగక్కర్లా వాళ్ళకి మీరేం చెప్పక్కర్లా ఇది దీని సమస్య తప్ప నా సమస్య కాదు అని మీరు తెలుసుకుంటూ ఉన్నారు దీంట్లో రహస్యం ఇది గుండెకాయ సమస్య తప్ప నా సమస్య కాదు అనే కాన్షియస్నెస్ మీకుంటే అసలు మీరు కార్డియాలజీకి వెళ్ళే పరిస్థితి రాదు తెలుసా మీకు అది గుండెకాయకి ఏదైనా చిన్న స్పెషన్ తేడా అదే సర్దుబాటు చేసుకుంటుంది ఇట్ విల్ హీల్ ఇట్స్ ఆ ప్రకృతి నియమాలు ఉంటాయి దానికి మీరు నా గుండెకాయను పెట్టుకుని బెండబెట్టి కూర్చోబెట్టే అది ఆ స్థితికి వచ్చింది ఇట్ ఈజ్ యువర్ విత్ ది బాడీ that makes the body sick meer ganaka body identity ni madilipetteste body will remain mostly healthy mostly it is our identification and the resultant obsession that makes the body sick kabatti mahatmal ela untarante aharu body gurinchi asalu pedda patimpu lekapo untaru అలాగేవో చిన్న చితక ఏవో సమస్యలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అదే పెద్ద తల్లిగా పెట్టుకోరు కాబట్టి దేహాభిమానము దేహస్పృహ బాడీ కాన్షియస్నెస్ దట్ మేక్స్ అస్ సపరేట్ ఫ్రమ్ గాడ్ అది మనల్ని సెపరేట్ చేసి పరిస్తుంది జీవభూత జీవుడైపోయాడు జీవుడైపోవడం అంటే ఒకటో చెప్తున్నారు భోక్త కర్త ఇది ప్రసిద్ధ ఈ జీవుడు చాలా ప్రసిద్ధుడు ఏమిటి వాడి ఏమిటి ప్రసిద్ధుడు అంటే కర్తాభోక్త కర్తాభోక్త కర్తాభోక్త అంటే ఏమిటి దర్శనాన్ని అంటే చూడండి ఈ పదాలు విని విని విని మనకి రొటీన్ అయిపోతూ ఉంటాం కానీ శంకరులు గీతాభాష్యం చాలా సింపుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ దాని వెనుక చాలా సూక్ష్మమైన ఫిలసాఫికల్ విషయం దాగి ఉంటుంది సో కర్త భోక్త రావడం అంటే అర్థమేమిటో తెలుసిన యు ఆర్ కాట్ ఇన్ ది సైకిల్ ఆఫ్ ఇన్ ది సైకిల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీరు గమనించండి మనిషి ఎలా బతుకుతాడో తెలుసిన వాట్ నెక్స్ట్ అనే కాన్షియస్నెస్లో బతుకుతాడు వాట్ నెక్స్ట్ కాన్షియస్నెస్ వాట్ నెక్స్ట్ కాన్షియస్నెస్ అంటే వాడు బతికున్నంత కాలంలో కూడా వర్తమానం నుంచి విడిపోయి భవిష్యత్తు యొక్క స్పృహలో బతుకుతూ ఉంటాడు బతికున్నంత కాలం చాలా ఉద్ధూరమైన విషయము యవ్వనల్లో ఉండగా వాట్ నెక్స్ట్ మ్యారేజ్ వాట్ నెక్స్ట్ పిల్లలు వాట్ నెక్స్ట్ ఉద్యోగం వాట్ నెక్స్ట్ ఇల్లు ఈ పిల్లల్ని పెద్దవాళ్ళని వాళ్ళని వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం వాట్ నెక్స్ట్ వాళ్ళ జీవితాల్లో హస్తక్షేపం చేసి భంగపాటు చెందడం వాట్ నెక్స్ట్ రోగం వచ్చింది మందు వేసుకోవడం వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఇంకా పోతున్నాను స్వర్గానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఇలా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడూ వాట్ నెక్స్ట్లోనే ఉంటుంది ఆలోచించండి when you look at yourself and uh, think about it you what next consciousness nalo enta varaku unnadi and you question now gapado meri chustondi ga what next consciousness nalo enta varaku unnadi you just call now nene na madiki nene chustunta so aadi varu sayankal shivananda ashram class what next bekhra what next కొడుకుని నిద్రపోయి పొద్దున్నే మళ్ళీ క్లాసు వాట్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళడం వాట్ నెక్స్ట్ ఏమిటిది వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈజ్ అలా జీవించడం అది బంధము ఈ వాట్ నెక్స్ట్ అంటే ఏంటో తెలిసిన అర్థం నేను ఈ పని చేస్తే ఆ ఫలాన్ని పొందాలి ఈ పని చేస్తాను కాబట్టి కర్తని ఫలాన్ని పొందుతాను కాబట్టి భోక్తని సాధన సాధ్య సాధన అంటే కర్తృత్వం సాధ్య అంటే భోక్తృత్వం ఐడెంటిఫికేషన్ విత్ సాధన ఈజ్ కర్తృత్వం ఐడెంటిఫికేషన్ విత్ సాధ్య ఈజ్ భోక్తృత్వం అంటే ఏమిటి మీరు జీవించి ఉన్నంత కాలము భవిష్యత్తులో రాబోయే ఫలం గురించి కష్టపడి చాకిరీ చేస్తూ ఉంటారు అని అర్థం అంటే సాధన సాధ్యముల సైకిల్లో బంధింపబడతారు ఎప్పుడు కూడా సాధనం వర్తమానంలో ఉంటుంది సాధ్యం భవిష్యత్తులో ఉంటుంది అంటే అర్థం ఏమిటి మీరు కాలము యొక్క గుప్పిట్లో బంధింపబడతారు మనిషి కాలమునకు బద్ధుడై ఉంటారు కాలమే బంధము ఇది తెలుసుకోవాలి కాలం మన ఎలా బంధిస్తుంది నేను మాట్లాడుగుతా చెప్పండి హౌ మచ్ టైం కాన్షియస్ యు ఆర్ How much what-next conscious you are? Suppose 90% of what-next conscious, I'm calling you, you are 90% time conscious. Time conscious means that you are in the bondage of time. That is what I mean. Means parupamah time-bound kāduh. Time is parupamah bhaanam kāduh. Time is the movement of mind. మీ స్వరూపం ఆత్మ అది మైండ్కి అతీతమైంది కానీ ఎందు టైం ఉండదు టైం ఈజ్ పార్ట్స్ అండ్ పర్సన్ ఆఫ్ మైండ్ అంచేతనే మైండ్ యొక్క మూమెంట్ అంతా కూడా టైం రూపంగా ఉంటుంది మైండ్ ఎలా మూవ్ అవుతుంది డూ దిస్ గెట్ దట్ డూ దిస్ అంటే నవ్ గెట్ దట్ అంటే దెన్ లేటర్ నవ్ లేటర్ నవ్ లేటర్ నవ్ లేటర్ నవ్ లేటర్ నవ్ లేటర్ ఎంతకాలం అండి బతుకున్నంత కాలం అంటే ఏమైపోయింది ఇప్పుడు నౌ అనేది లేటర్కి ఉపాయముగా మారిపోయినది ప్రజెంట్ అన్నది ఫ్యూచర్కి పెట్టుబడి ప్రజెంట్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్ ఎంతకాలం బ్రతుకున్నారు కదా యాజ్ లాంగ్ యాజ్ హీ లివ్స్ అంటే అర్థం ఏంటండి అసలైన ప్రజెంట్ వీడికి తెలియలేదుగా ఫ్యూచర్కి పెట్టుబడి అయిన ప్రజెంటే తెలిసింది తప్ప యథార్థమైన ప్రజెంట్ మీకు ఏం తెలిసింది ఇది ఎలా ఉన్నా యథార్థమైన ప్రజెంట్ ఏమిటో తెలుసుందండి ద ప్రజెంట్ మూమెంట్ ద ప్రజెంట్ మూమెంట్ వాట్ ఈజ్ ప్రజెంట్ మూమెంట్ ప్రజెంట్ మూమెంట్ ఈజ్ నా డిఫరెంట్ ఫ్రమ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్ అండ్ వాట్ ఈస్ ది కాన్షియస్నెస్ పరమాత్మ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ అటువంటి ప్రజెంట్ ప్రజెంట్ విచ్ ఇస్ ప్రజెంట్ అండ్ విచ్ ఇస్ గాడ్ మనం దానిని కోల్పోయి ప్రెజెంట్ని ఫ్యూచర్కి పెట్టుబడి కింద బతుకుతూ ఉంటాము దిస్ ఈజ్ కాల్డ్ కర్తాభోక్త ఈ మాట కర్తాభోక్తాని మీరు సనాతనతో కంపేర్ చేయాలి సనాతన అంటే టైమ్లెస్ కర్తాభోక్త అంటే టైం బౌండ్ అర్థమైందండి చాలా ఇంపార్టెంట్ కర్తాభోక్త అయితే ప్రసిద్ధ లోక ప్రసిద్ధిలా ఉన్నది వీడు కర్తాభోక్త అంటే వీడు టైం బౌండ్ అని కాదా అని ఉన్నది లోకంలో ప్రసిద్ధి కానీ స్వరూపం ఏమిటి సనాతన టైం వేస్ట్ మీరు మీ స్వరూపాన్ని మీరు మిమ్మల్ని mimmaley your self you don't to fix yourself in the frame of time frame of time lo mimmalu meer fix chesthunnaru be free be free be free ante elde whatever action has to happen happens sahajanga jarige antunte kriyalu jaruguto untayi manamu kore antunte phalam edi ledu phalam edi ledu ఎప్పుడైతే ఫలాన్ని మీరు కోరట లేదో ప్రస్తుతం జరుగుతున్న క్రియ అది సాధనం అవదది అది సాధనం ఎప్పుడవుతుంది మీరు సాధ్యాన్ని కోరినప్పుడు ఇది సాధనం అవుతుంది ఇప్పుడు జరుగుతున్న క్రియ సాధనము కాదు ఇప్పుడు నేను వాగుతున్నా ఇక్కడ కూర్చొని క్రియ దేనికి సాధనం ఇది ఏమో ఐ డోంట్ నో వై బికాస్ దెర్ ఈజ్ నో సాధ్య సాధ్యం లేదు వాగుడే ఉంది కానీ ఈ వాగుడికి ఫలము లేదు అంటే అర్థం ఈ వాగుడు ఏమవుతుంది స్పాంటేనియస్ యాక్షన్ కింద మారిపోతుంది అంటే అర్థం ఏంటో తెలిసిన ఇన్ స్పైట్ ఆఫ్ థాకింగ్ సో మచ్ దేర్ ఈస్ నో బాండేజ్ ఆఫ్ టైమ్ కెన్ యూ డూ దాట్ కెన్ యూ డూ థింగ్స్ లైక్ దాట్ మీరు పనులు అలా చేయగలుగుతారా వంట చేస్తారు బాండేజ్ ఆఫ్ టైం లేదు లేకపోతే ఆఫీస్కి వెళ్తారు బాండేజ్ ఆఫ్ టైం లేరు కానీ ఫంక్షన్ లైక్ దా దాని పేరే సన్యాసము అంటారు అది సన్యాసం సన్యాసం అంటే కాషాయం నెక్కుని పడి రెండు మీద పడ్డాము అనేది అదేదో ప్రారంభాశీలంగా కొంతమందికి ఉంటుంది అదేం తప్పేం కాదు కొంతమందికి అది సమ్ పీపుల్ ఆర్ లైక్ గా కాబట్టి కర్తా భోక్త అంటే బంధము టైం బాగుంది సనాతన అంటే టైం లెస్ అదే timelessness is freedom time is the bondage very big secret of philosophy big secret shankarulu daani mundi cheptunnaru adaina spashtanga cheppochu kada ante ante cheptaru ooke page ilaku page ilu raayadu jeeva shabda anku artham rasedi kada jeeva bhutaha bhokta karta ait prasiddhaha tai bhogana sanatanaha నా తన హాకి రాక్కర్లేదు టైం లెస్ కాబట్టి మీ స్వరూపము టైమ్లెస్ మిమ్మల్ని మీరు టైం అనే చట్టంలో బిగించుకుని కూర్చున్నారు కాళ్ళకి బేడీలు వేసుకుంటారు కాళ్ళకి బేడీలు వేసేసుకోవటం ఎవడో వేసుకుంటాడు వీడియో వేసేసుకుంటాడు కాళ్ళకి బేడీలు వేసుకుంటాడు ఇంకా కాళ్ళు కదలపడానికి ఉండదు దుఃఖిస్తూ ఉంటాడు దట్ ఈజ్ హవర్ జీవా ఈ అజ్ఞానంతో ఎలా ఉంటుంది జీవభూత సనాతన ఈ టైం గురించి నేను చెప్పింది అర్థమైందండి ఓకే గుడ్ ఇప్పుడు ఇంకా అంశాన్ని చెప్తున్నారు అంశ అనే మాట ఏదో వివరిస్తున్నారు యథా జల నీటిలో సూర్య ప్రతిబింబము గలదు ఈ నీటిలో ఉండే సూర్య ప్రతిబింబము దేనికి చెందినది మీరు మీమాంస చేయాలి మీరు నీటికి చెందినది అని అనుకోవడం చాలా స్థూలమైన విషయం ఎవరినైనా అడగండి ప్రతిబింబము దేనికి చెందినది అంటే ఎవరు చెప్తారు నీటికి చెందినది ఎందుకని నీటిలో కనబడుతోంది కనుక నీటిలో కనబడుతోంది కానీ నీటికి చెందినది కాదని మీరు అర్థం ఉంటుంది ఎందుకంటే నీటికి చెందినది అయినప్పుడు మరి ఆ ప్రతిబింబము తడిగా ఉండాలి ఆ తడిగా ఉంటుందా ఉండదు కాబట్టి ఎనీవే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ మోర్ అది నీటికి చెందినదిగా కనబడుతుంది కానీ నీటికి చెందినది కాదు మరి దేనికి చెందినది సూర్యునకు చెందినది సూర్యాంశ అంటే అర్థమది అంతే సూర్యుడి నుంచి మొక్క తీసుకొచ్చి కొండ నేలలో వేసేయని మాత్రం కాదు జీవుడు కూడా అలాగే తీసుకోవాలి మీరు ఎందుకంటే నీళ్లు ఎగిరిపోయాయని కూడా ఏమైపోతుంది సూర్యుడికిలో కలిసిపోతుంది కలిసిపోయి మళ్ళీ వెనక్కి రాదు మళ్ళీ వెనక్కి రాదు అలా కాదండి మళ్ళీ నీళ్ళుకి వస్తే వస్తుంది కదా ఇంకో ప్రతిబింబం వస్తుంది అంతకుముందు కలిసిపోయిన ప్రతిబింబం వెనక్కి రాదు ఎగ్జాంపుల్ అలా అప్షన్ ఎగ్జాంపుల్ను అలా అప్షన్ చేసుకోవాలి మీరు అలాగే ఎలాగండి అదే వచ్చిందేమో అని అనుకోవడం ఎందుకంటే వీఆర్ డిస్కసింగ్ example. We are not discussing the ది టాపిక్ టాపిక్ ఏమిటంటే పరమాత్మలో కలిసిపోతే మళ్ళీ వెనక్కి రావాలి దానికి దృష్టాంతంగా నీళ్ళు అది చెప్తున్నాం ఓకే జల నిమిత్తాపాయే సూర్యమేవ గ నివర్తే అసలు ప్రతిబింబముగా ఏర్పడడానికి నిమిత్తమేమిటి నీరు నీరు నిమిత్తం నీరనే నిమిత్తం ఉండబట్టి ప్రతిబింబముగా ఏర్పడినది ఆ నీరు కనుక తీసేశారనుకోండి తొలగిపోయినది అనుకోండి అప్పుడు ఈ ప్రతిబింబము సూర్యుడికి చెందినది మళ్ళీ సూర్యుడిలో కలిసిపోయి మళ్ళీ వెనక్కి రాదు మీరు అలా అర్థం చేసుకోండి ఇక్కడ రెండు పాయింట్స్ సైమల్టైనియస్గా సెటిల్ అయిపోతున్నాయి ఏమిటో రెండు పాయింట్లు అంశాంశి భావం ఒకటి సెటిల్ అవుతుంది బిల్లి ఇంకా మళ్ళీ వెనక్కి రాకపోవడానికి హేతు కూడా సెటిల్ కాబట్టి పరమాత్మలో కలిసి మళ్ళీ ఎందుకు వెనక్కి రానండి అంటే పరమాత్మ యొక్క స్వరూపమైనయా వీడు వీడు పరమాత్మ కంటే వేరుగా ఉంటే వెనక్కి వస్తాడు తప్ప పరమాత్మ యొక్క స్వరూపమే మరి పరమాత్మ స్వరూపమైతే మరి ఇక్కడ జీవుల జీవుడి ఎందుకు ఉన్నాడయా అజ్ఞానం మీద ఉన్నాడు ఏమిటండి ఆ జ్ఞానము కాలము కాలంతో అయితే కాలంతో ఐడెంటిఫై అవ్వడం హౌ డస్ హీ ఐడెంటిఫై విత్ టైమ్ కర్ట్ ఆఫ్ essentially timeless, అసెన్షియల్లీ టైమ్లెస్ సనాతన హ్యా బట్ ఐడెంటిఫైస్ విత్ టైం అందుచేతనే ఈ మాటలన్నీ ఉన్నాయి చూసారా మీకు ఇది చెడు కాలము గండకాలము దుష్టకాలము ఈ మాటలన్నీ కూడా ఇవి సంసారంలో బాగా paluke palukulu tappa, తప్ప అవి సత్యదూరము వాటికి సత్యానికి సంబంధం లేదు చెడు కాలం ఎందుకు చెడు కాలము దుఃఖిస్తున్నాం కనుక నిన్ను ఎవరు దుఃఖించమన్నాడు మానిషే దుఃఖించడం నిన్న చెప్పాను కదా సుఖ దుఃఖముల యొక్క మీమాంసం మీకు అనార్థమైందా మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి దుఃఖించక్కర్లేదు యాక్సెప్ట్ చేస్తే దుఃఖించక్కర్లేదు ఎందుకు దుఃఖించడం ఒకడు చలేస్తోంది కంబళి పడుకుని కప్పుకొని పడుకున్నాడు పడుక్కుని సనుక్కుంటున్నాడు ఓ మహాత్ముడు పక్క నుంచి వెళ్తే ఏదో సనుక్కుంటున్నావు అని ఏం చెప్పమంటారని ప్రారంభం బాగలేదు నీ ప్రారంభానికి లోటు భోజనం చేసావు పడుకున్నావు కదా అంటే ఈ కంబళి చిన్నదైందండి బుదానికి కప్పుకుంటే కాళ్ళకి తగ్గిపోతుంది కాళ్ళకి కప్పుకుంటే బుధానికి తగ్గిపోతుంది అందుకోసం నా ప్రారంభం బాగోలేదు అన్నాడు ఓ పంచే కాళ్ళు ముడుచుకో వాళ్ళు ముడు ముడిచాడు ఇప్పుడు ఎలా ఉందా ఇప్పుడు వచ్చగా మరి ఏడు డూ దాట్ ఇట్ ఈజ్ లైక్ దాట్ నేను దుఃఖిస్తే ఎవడు కూర్చొని ఉన్నాడు దుఃఖిస్తే ఎవడు కూర్చొని డబ్బు పోయిందని దుఃఖిస్తూ కూర్చోవడం ఎందుకు ఉన్న డబ్బుతో టెన్ చేస్తూ మీరు దుఃఖించడం మానేశారనుకోండి అది చెడ్డ కాలం అవుతుందా మంచి కాలం అవుతుందా ఇంటి కాలమే అవుతుంది నిజానికి కాలములో లేదు మన అజ్ఞానంలో ఉంది అంచేతనే ఈ మాటలన్నీ కూడా మీకు ఇప్పుడు చెడ్డ కాలము మీకేమో రాహుకాలము కేతుకాలము గండకాలము మృత్యుకాలము మీకు మృత్యుకాలం అండి మీరు కార్యస్తుని చోట జరక్కండి అని చెప్తారు సలహా అంటే కార్యస్తుపోతే బతి చచ్చిపోతాం బతక చచ్చిపోడం అనమాట మై గాడ్ సిది మాన్స్ట్రాసిటీ ఆఫ్ ఇట్ అజ్ఞానాన్ని ప్రచారం చేసి ఎంత దురన్యాయం నీకు గండకాలకు ఉన్నది కారు వసూలు తిరగద్దని సలహా చెప్తాడు కారు వేసులు తిరగకపోతే చాలా వాడు చచ్చిపోడా ఏమి దురన్యాయం అండి అరే కారు డ్రైవ్ చేయి కరెక్ట్గా డ్రైవ్ చేయి రెడ్ లైట్ స్కిప్ చేయకు ఫాలో ది రూల్ అని చెప్పాలి తప్ప అసలు నీకు కారు ఎక్కర్లేదు ప్రభుత్వం వాళ్ళ బస్సు కూడా చెప్పచ్చు లేదా మనిషికి బాగుపడే ఉపాయం చెప్పాలి సలహా చెప్పాలి తప్ప వాడి మనస్సులో ఒక మూఢ నమ్మకాన్ని ఫిక్స్ చేసే విధంగా మాట్లాడడం అటువంటి గైడెన్స్ ఇవ్వటం చాలా తప్పు కాబట్టి అజ్ఞానం చేతనే వీడు జీవలోకంలో ఉన్నాడు తప్ప స్వరూపాన్ని తెలుసుకుంటే వీడు కాలం యొక్క బంధం నుంచి బయటపడిపోతాడు ఇట్స్ ఓకే తథా అయమే అంశ ఎలా అయితే నీటి ఎందుండే ప్రతిబింబము సూర్యుని అంశయో అదేవిధంగా దేహేంద్రియమన సంఘాతమునందు పరమాత్మ యొక్క ప్రతిబింబమునకే జీవుడని పేరు ఆ విధంగా వీడు పరమాత్మ యొక్క అంశ నీటి ప్రతిబింబం ఎలా అయితే పరమాత్మలో కలిసిపోయిందో సూర్యుల్లో కలిసిపోయిందో అలాగే వీడు కూడా కలిసిపోతాడు తేన ఆత్మనా సంగచ్చతి ఏవమేవ ఆత్మలా అనేస్తారు ఆయన ఆత్మన అంటే పరమాత్మనే అర్థం ఇంకా వేరే పరమాత్మ అని అనక్కర్లేదు అన్నా వీడు ఈ జీవుడు ఆత్మతో ఆత్మ అంటే ఈశ్వరుడు అనర్థం అదేనాడు సో ఆ పరమాత్మతోటే సరిగ్గా ప్రతిబింబము సూర్య ప్రతిబింబము సూర్యుల్లో కలిసిపోయినట్లుగానే ఏవమేవ ఆ పరమాత్మతో కలిసిపోతాడు ఎప్పుడు ఇప్పుడు నా now you do it feel your divinity that is how sabai tell you that is how you sit like this look at yourself and feel your divinity that is how do it kaalane ma manas then you sit and cry it is like that do it now You feel your divinity. యు ఫీల్ యువర్ డివినిటీ ప్రతిరోజు ఒక అభ్యాసం పెట్టుకోవాలి కొద్దిసేపు ఉదయం సాయంకాలం ఫిట్ డరక్ట్ ఎందుకని ఎలర్ట్నెస్ రావడం feel అండ్ దెన్ ఫీల్ యువర్ డివినిటీ రోజంతా బాడీ ఐడెంటిటీని ఫీల్ అవుతున్నప్పుడు రెండు నిమిషాలు డివినిటీని ఫీల్ రాలేరా కంట యూ డూ దట్ మచ్ డూ ఇట్ ఇప్పుడు క్రమంగా అది అభ్యాసం అవుతుంది చంద్రభగవత్ల వాక్యం గుర్తుపెట్టుకోవడం చిదానందరూప శిలోహం శివోహం రిమంబర్దా కంఠస్థం చేసి పెట్టడం కాదు కంఠస్థం చేయకండి ఏది కంఠస్థం చేయండి ఎందుకు కంఠస్థం చేయడం హృదయంలో ప్రతిష్ఠించుకోండి కంఠస్థం చేయకండి కంఠస్థం చేయడం అంతా కంఠస్థం చేశారంటే ఇక్కడ ఫిక్స్ చేశారని అర్థం నదిగా డిఫరెంట్ different... స్కీమ్ uh, అది uh, దట్ ఈస్ నాట్ వాట్ ఐ శ్లోకాలన్నీ వల్లించి కూర్చోకండి కాదు చిదానందరూప శివోహం శివోహం నేను ఈ దేహేంద్రియ సంఘాత రూపం కాదు మరి నేనేమిటి సనాతన టైమ్లెస్ అవేర్నెస్ చిత్ పూర్ణం ఆనందా అంటే పూర్ణం అనర్థం పూర్ణమైన ఆ చైతన్యం దట్ ఈజ్ మై సెల్ఫ్ దోర్ అదే శివుడ్ అంటే దేర్ ఫోర్ That is దట్ ఈస్ నా స్వరూపము Shivoham. శివోహం శివోహం శివోహం ఈ రిమైండ్ యువర్ సెల్ఫ్ సపోజ్ మైండ్ కదలబోతోందనుకోండి Shivoham. శివోహం డూ దట్ ఫీల్ యువర్ డివినిటీ అండ్ సీ వాట్ హ్యాపన్స్ దెర్ విల్ బీ ట్రెమెండ్ ద్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ దేహంలో transformation ఏమి ఉండదు కాన్షియస్నెస్ లో చాలా పెద్ద పరివర్తన వస్తుంది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అదో ఒక ఇది సూర్య ప్రతిబింబం ఇంకో దృష్టాంతం యథావా ఘటాద్యుపాధిపరిచ్ఛిన్నీ ఐ సెడ్ సిట్ అండ్ టు మై సెల్ఫ్ ఐ సెట్ టు ఐ డి నాట్ టెల్ టు యూ ఐ సెట్ టు మై సెల్ఫ్ ఐ సెడ్ కమాన్ సిట్ అండ్ ఫీల్ యువర్ డివినిటీ నేను అక్కడ ఈ పని ఉంది ఇక్కడ సార్ రెసిడెంట్ రాసేటుమాసారి సంసార్లు అలాగే ఉంటారు సంసారంలోనే అభినయం చేసి మీరు చూపించాను ఇంకో ఈ అంశం ఇంకో రకంగా చెప్పచ్చు ఎలాగా ఘటాద్యుపాధి పరిచ్ఛిన్న ఘటాద్యాకాశ ఆకాశాంశ సన్ ఘటాది ఆకాశం ప్రాప్య ననివర్తతే ఇది అదృష్టానం కొండని తయారు చేయడం అనగానేమి కొండ ఇల్లు కట్టడం అంటే ఏమిటి కొండని తయారు చేయడం అంటే ఏమిటి ఇదో వేదాంతం ఈ వేదాంతులు వీళ్ళు కుమ్మరులు కుమ్మరి వాళ్ళనందరినీ ఆంధ్రప్రదేశ్ కుమ్మరి సంఘాన్ని కూర్చోబెట్టి పాఠం చెప్పి దిట్టలు వేదాంతం శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మరి సంఘం యొక్క నివాస స్థానం ఒకటి ఉన్నది ఉంది అక్కడ అన్ని కులాలకి వేరువేరుగా కట్టి పెట్టుకున్నారు సో ఆ కుమ్మరి సంఘం భక్తులందరూ కుమ్మర్లందరూ వస్తారు అక్కడ వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి పాటలు చెప్పగలిగే వేదానికి వాళ్ళతో కలిసి మోల్ చేసి వాళ్ళకి పాటలు చెప్పడం దీని గురించి కుండని తయారు చేయడం గురించి కుండ సత్యం అనుకుంటారా అనుకోర కుండ మిత్యాన్ని వాళ్ళకి పాఠం చెప్పచ్చు ఇలా మీకు అలాగే చెప్పాలన్నమాట కొండని తయారు చేయడం ఎలాగో నేను చెప్తాను ఏదండి కొండని తయారు చేయడంతో ఏమీ ఉండదు మీరేం చేస్తారంటే మట్టి ముద్ద తీసుకుంటారు మీ కొండ తయారు చేయడం పూర్తయ్యేపటికీ మట్టి ముద్ద అలాగే ఉంటుందా ఇంకేదైనా అవుతుందా అలాగే ఉంటుందా కాబట్టి అక్కడ వీరు చేసేది ఏమిటంటే మట్టి ముద్ద తీసుకున్నప్పుడు దాని మధ్యలో ఆకాశం ఏమైనా ఉందా లేదు కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారు ఆ ముద్దని అలా అది ఎలా కాల్సి కావలసి అలా మలిచి ఇట్లాగా ఉంటుంది అది ముద్ద కదా మరి అప్పుడు మీరు ఈ కుమ్మరివాడు ఏం చేస్తాడంటే ఇలా పెడతాడు చేయ బట్ కుండలో నీళ్ళలో చేయి నుంచి తడి చేసుకుని దాని పొట్టలో గుచ్చుతాడు గుచ్చి లేదా చేస్తాడు అంటే ఇప్పుడు కుండని చేస్తున్నాడా ఆకాశాన్ని చేస్తున్నాడా ఆకాశాన్ని చేస్తున్నాడంటే దాన్ని అక్కడ పెడతాడు చక్రం మీద పెట్టి ఇలా మెడ అది చేస్తున్నాడు మెడ చేస్తున్నాడా ఆకాశాన్ని చేస్తున్నాడా ఆకాశాన్ని చేస్తున్నాడు కుండను చేస్తున్నాడా ఆకాశాన్ని చేస్తున్నాడా ఆకాశాన్ని చేస్తున్నాడు దాన్ని ఇలా కట్ చేసి తీసి అడుగున అది మూసేస్తాడు ఇప్పుడు ఆకాశాన్ని పర్ఫెక్ట్గా తయారు చేస్తాడు కాబట్టి కొమ్మరివాడు కుండని చేసేడు అన్నది ఉంటే అలా ఆకాశాన్ని తయారు చేస్తాడు అలా ఆ మట్టి కుంతను ఇలా చేసి మధ్యలో సొట్ట పెట్టకుండగా ఇచ్చాడని కొండ కొన్ని తెచ్చుకుంటాను దాన్ని కాబట్టి కొండను కొంటున్నారా కొండలోనే ఆకాశాన్ని కొంటున్నారా మీరు ఆకాశాన్నే కొంటున్నారు ఇల్లు కట్టడం అన్నా ఇంతే ఇల్లు కట్టడం అంతకంటే వేరే ఏం కాదు ఇప్పుడు ఒక ఆయన గృహప్రవేశానికి పీల్చాడు ఫ్లాటు ఈ మహాత్ముడు గృహప్రవేశానికి వెళ్ళాడు వెళ్ళి లోపలికి మెడలో దండ వేసి ఏదో దండం అది పెట్టారు ఎంత అయిన తర్వాత నీ ఇల్లు ఏది అని అడిగాడు అయితే ఇల్లు ఏది ఏమిటంటే మీరు నిలబడ్డారు కదా నేను నిలబడ్డది కింద ఉన్నవాడి రూఫ్ కదా కింద ఉన్నవాడు రూఫ్ కానీ నీ ఇల్లు ఎలా అయింది నీదే నా ఇది నువ్వు పగలగొట్టే ఇచ్చా నువ్వు కింద ఉన్నవాడు రూఫ్ అవునా కదా అవును మరి నీ ఇల్లేది ఆ పైన అది పైన ఉన్నవాడు ఫ్లోరు నీ రూఫ్ ఎలా అయింది ఈ పక్క గడ్ పక్క గోడ అది పక్కనున్నవాడి గోడది ఈ గోడ ఈ పక్కనున్నవాడి గోడ ఆ గోడ ఆ పక్క వాడి గోడ ముందు గోడ అది కామన్ గోడది కారిడార్లోకి వెళ్ళేది మరి ఇంకా నా ఇల్లే ఉంది మరి నాదేమీ లేదు నా ఇల్లు ఏమీ మరి నువ్వు గృహప్రవేశం చేసావు కదా మరి మీ ఇల్లేమిటి ఆకాశమే నా ఇల్లు ఆకాశము ఇల్లు అంటే ఆకాశం అందరి ఇల్లు సకల బ్రహ్మాండమంతా ఆకాశం నందే ఉన్నది కాదండి ఆకాశంలో ఓ మొక్క నా ఇల్లు ఆకాశం మొక్కలు అవ్వదు ఆకాశం నువ్వు మొక్క చేసి నాకు ఆకాశాన్ని కొంచెం ముక్క చిన్న ముక్క చేసి చూస్తా ఎలా చేస్తావు ఆకాశం మొక్కలు అవ్వదు నిరవయవము ఆకాశం అవయవాలు ఉంటేనే మొక్క అవుతుంది ఆకాశం నిరవయవము కాబట్టి ముక్కలు అవ్వదు మరైతే ఇంకా నా ఇల్లు లేదు అదే సత్యం నీ ఇల్లు లేదు అయితే ఇప్పుడు నేను ఉండొచ్చా ఉండక ఉండు నువ్వే ఉండు ఇంకెవరు ఉండక్కలేదు నువ్వే ఉండు నీ ఇల్లు అనేది మాత్రం ఏది లేదు ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండవు ఆకాశంలో ఉంటావు ఆకాశం నీది కాదు నాది కాదు అందరిది అందరిది కాదు పరమాత్మది కాబట్టి నా ఇల్లు లేదు అయితే మరి నేను ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదు నువ్వే ఉండు నువ్వు నీ భార్య పిల్లలు సంతోషంగా ఉండండి ఇదో పాఠ పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముగచ్చ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి